డెభై మూడు యోగములను రాజయోగంబు మరిహెచ్చు మంత్రములను ప్రణవ మంత్రమెచ్చు పంచముద్రలందు పరమశాంభవిహెచ్చు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పరమాత్మవూకాక జీవాత్మవూ కాక కేవలము ఆత్మవై జీవాత్మతో పాటు శరీరములోనున్న ఓ ఆత్మ వినుము దేవుడిని తెలియుటకు మోక్షమును పొందుటకు అనేక మార్గములున్నవని ఎందరో అనుచుండుట వినియే ఉన్నాము ఈ మాట సత్యమా అని చూచితే అన్ని విధములుగా అసత్యముగనే కనిపిస్తున్నది ఎందుకనగా అన్నిటికంటే ముఖ్యము బ్రహ్మవిద్యలో ప్రామాణిక గ్రంథము స్వయముగా దేవుడే తెలియజేసినది భగవద్గీత గ్రంథము అందులో దేవుడిని తెలియుటకు దేవుడే చెప్పిన మార్గములు మూడేమూడుగలవు దేవుడు సుస్పష్టముగా తెలిపినవి మూడు మార్గములు మాత్రమే ఆయన తెలిపిన మూడు మార్గములు మినహా ఏ మతములోనూ మరి మార్గము లేదు ఇస్లాం క్రైస్తవ మతములలో కూడా ఈ మార్గములకు మినహా దేవుడు చెప్పలేదు గీతలో దేవుడు చెప్పిన మూడు మార్గములలో ఒకటవదైన బ్రహ్మయోగము రెండవదైన రాజయోగము హిందూ మతములో ఎక్కువ ప్రచారముండగా మూడవదైన భక్తి క్రైస్తవ ఇస్లాం మతములలో ఎక్కువగా గలదు భగవద్గీతను చదివిన వారికే దేవుని చేరుటకు మూడు మార్గములు ఉన్నవి అని తెలియని స్థితి కాలములో గలదు దేవుడిని తెలియడములో లేక దేవుని వద్దకు చేరడములో రాజయోగము మనిషికి చాలా అవసరమైనది మనిషి నిత్య జీవితములో కర్మలు ఆచరిస్తూ అనుభవిస్తూ కృత్తకర్మను సంపాదించకుండా చేయునది రాజయోగము అనగా కర్మయోగము కావున పై పైపద్యమందు యోగములందు రాజయోగంబు హెచ్చు అన్నారు అదేవిధముగా శబ్దముతో కూడుకొన్న మంత్రములు కూడా కలవు మంత్రములు దైవసంబంధమైనవి మరియు ప్రపంచ సంబంధమైనవి రెండు విధములు గలవు వాటిలో దైవసంబంధమైన మంత్రములలో అన్నిటికంటే ముఖ్యమైనది ఓంకార శబ్దము గలది ప్రతి మనిషి యొక్క శ్వాసలో ఇమిడియున్న ఓం శబ్దమును ప్రణవము అని అనుచున్నారు ఈ శబ్దము శరీరములోని ఆత్మచేత పలుకబడుచున్నది కావున పరమాత్మను తెలియుటకు ముఖ్యమైనది ఓంకారమని చెప్పారు ఇది మనిషి అయిన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది కావున కుల మత ప్రసక్తి లేకుండా దీనిని అనుసరించవచ్చును అందువలననే పైపద్యములో మంత్రములలో ప్రణవమంత్రమెచ్చు అన్నారు హిందూ మతములో పంచముద్రలు అని కొందరు పేర్లు పెట్టుకున్నవి గలవు ఇవి ఏవి భగవద్గీతలో దైవప్రోక్తములు కావు అందువలన వీటిని గురించి పూర్తి మాకు తెలియదు కొందరు ప్రజల భావము ప్రకారము కేచరి భూచరి మధ్యలక్ష్మి షణ్ముఖి శాంభవి అను ఐదు ముద్రలు గలవు తల చక్కగా పెట్టుకొని కంటిలోని నల్లగ్రుడ్డును సాధ్యమున్నంతవరకు పైకి త్రిప్పి చూస్తూ ఉండిపోవడమును ఖేచరిముద్ర అని అందురు రెండవది నల్ల గ్రుడ్డును పూర్తి క్రిందికి తెప్పి చూస్తూ కదలకుండా ఉండడమును భూచరి ముద్ర అందురు చూపును పైకి క్రిందికి కాక సమాంతరముగా మధ్యలో పెట్టి చూస్తూ ఉండడము మధ్యలక్ష్మిముద్ర అందురు ఈ మూడు విధములుగాక ఒకటి పైకి రెండు క్రిందికి మూడు మధ్యలోనికి నాలుగు కుడిప్రక్కకు ఐదు ఎడమప్రక్కకు ఆరు పూర్తి చుట్టుగా కన్నును త్రిప్పుచుండడము యొక్క ఆరు విధములను షణ్ముఖి అందురు ఇవన్నీయు కాక ముక్కు కొనభాగమును చూడడమును సాంభవీ ముద్ర అందురు ఈ ఐదు ముద్రలలో సాంభవీ ముఖ్యమైనది అని కొందరనుచుందురు వీటిలో సాంభవీ ముద్ర వేరు విధానమును పరమశాంభవి అంటారు పరమ అనగా వేరయినది వేరుగనున్నది అని అర్థము పరమశాంభవి అనగా శాంభవి ముద్రలకంటే కంటే అని అర్థము అనగా ఐదు ముద్రలు కానటువంటి యోగము అని అర్థము చూపు నిల్పు విధానముల అన్నిటికంటే మనస్సును నిల్పు బ్రహ్మయోగము ముఖ్యమైనది కావున ముద్రలలో పరమశాంభవి హెచ్చు అన్నారు ముద్ర అనగా కదలక కూర్చోవడము అని అర్థము కదలక కూర్చొని చూపు నిల్పుట కంటే మనసు నిల్పు బ్రహ్మయోగము ముఖ్యమగుట పరమశాంభవి హెచ్చు అన్నారు